పెశాచ బాధా నివృత్తికై చెప్పబడిన మంత్రం ఇది పదకొండు వందల ఎనిమిది సార్లు జపం గావించిన సిద్ధ్యోగును గ్రహ భూత ప్రాత పిశాచ జ్వరాది బాధలు పోవును ఏడు సార్లు అభిమంత్రణ గావించి రోడ్డు చల్లిన ఈ పిశాచ నివృత్తి కలుగును ఓ కుందుమ్ దుకుందే దుకుందే కేందా कुंदमाड़ स्वाहा